నభిభేత కుతశ్చనేతి భేద దృష్టి లేనివాడికి భయమే లేదు తర్వాత మనోమయే చదాహృత మంత్ర మంత్రం అయిపోయింది నవిభేతి కుతశ్చన ఇతి అంటే మంత్రం అయిపోయింది ఇక్కడ ఉంటే గుర్తు చేస్తున్నారు ఈ మంత్రం ఇంతకుముందు మనోమయ కోశం దగ్గర వచ్చింది గుర్తుందా వచ్చింద అక్కడ నవిభేతి కదా చనేతి అని ఇక్కడ కుతశ్చనేతి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది కొంచెం భేదం చూపించాలి నేను ఈ మాట అక్కడ చెప్పాను ఆ భేదాన్ని చూపిస్తున్నాను మనస బ్రహ్మవిజ్ఞాన సాధన త్రహ్మత్వమధ్యారోప్యుత్యర్థం నిభేతి కదా నేతి భయమాత్రం ప్రతి ప్రతిషిద్ధం అక్కడ మనోమయ కోశం దగ్గర చెప్పారు తదప్యేష శ్లోకో భవతి ఈ మనోమయ కోశానికి సంబంధించి ఈ మంత్రము గలదు ఏమిటండి ఆ మంత్రం యతో వాచో నివర్తంతే అక్కడ మనోమయ కోశం దగ్గర చెప్పిన మంత్రం మనోమయ కోశానికి సంబంధించిందే అవుతుంది కానీ మరి ఏదో బ్రహ్మని చెప్తున్నట్టుగా ఉందే బ్రహ్మనే చెప్తోంది అక్కడ సందర్భం ఎటువంటిదంటే మనస్సు ఎందు బ్రహ్మని అధ్యారోపణ చేస్తారు ఎలాగైతే శాలగ్రామశల ఎందు విష్ణువుని అధ్యారోపణ చేస్తారో మనస్సు నందు బ్రహ్మను అధ్యారోపణం చేస్తారు ఎత్కించిత్ సామ్యం ఉండాలి అధ్యారోపణం చేయటానికి కూడా తాడు మీద పావును అధ్యారోపణం చేస్తారు కానీ తాడు మీద ఏనువుని అధ్యారోపణ చేయరు ఎత్కించి సామ్యం ఉండాలి అలాగే సాలగ్రామ శిలలో ఆ శంఖము చక్రము ఉంటాయి ఆ సాలగ్రామ శిల లోపల ఫాసిల్ ఉంటుంది అదొక పురుగు ఫాసిల్ నిర్మాణం చేస్తుంది ఆ ఫాసిల్ని మీరు తీసి చూసినట్లయితే శంఖము చక్రము కనపడతాయి శంఖాకారము చక్రాకారము ఉంటాయి సో ఈ శంఖచక్ర సంబంధాన్ని బట్టి ఆ ఫాసిలైజ్డ్ స్టోనుని ఎందు విష్ణువుని భావన చేస్తారు ఎత్కించిత్ సామ్యం ఉండాలి లేకపోతే ఈ స్టోన్ ఇలా గుండ్రంగా ఉంటుంది కోడిగుద్దులాగా అదే ఆకారంలో ఎగ్ షేప్లో ఉంటుంది దీంట్లో విష్ణు ఎక్కడి నుంచి వస్తాడు అండి ఎత్కించిత్ సామ్యం ఉండాలి సో అదేవిధంగా మనస్సుకి బ్రహ్మకి సామ్యం ఉంది ఏమిటో తెలిసిన సామ్యము మనస్సు ప్రకాశకము జ్ఞాన సామ్యం మనస్సు కుండని ప్రకాశింపజేస్తుంది బ్రహ్మ అనంత జ్ఞానం సో ఓ బిందువు సముద్రం నుంచి ఓ బిందువు తీసుకొస్తే ఈ బిందువుకి ఆ సింధువుకి సామ్యం ఉంది ఏమిటి సామ్యం ఇదే ఉప్పగా ఉందో అదే ఉప్పగా ఉంది ఏదో సామ్యం ఇది ముట్టుకుంటే వెట్నెస్ వస్తుంది దాన్ని ముట్టుకుంటే కూడా వెట్నెస్ వస్తుంది దీంట్లో దూకితే ములిగిపోతారని అది పోతారు అది సామ్యం ఎలా కుదురుతుంది ఎక్కడ ఎంత సామ్యం ఉంటే అంతే ఎత్కించిది సామ్యం పూర్ణ సామ్యం ఎలా పూర్ణ సామ్యం ఉంటే ఇంకా అధ్యాయపణం చేయటం ఎందుకు ఎత్కించిది సామ్యం ఓ పిసరంత సామ్యం ఉంటే సామ్యం ఉంటే పోలిక దట్ ఈస్ హో అధ్యారారూపా ఇస్తాను అలాగే అక్కడ మనోమయ కోశం దగ్గర ఉన్నారు అక్కడ పూర్ణ బ్రహ్మ యొక్క విచారణ కాదు మనోమయ కోశం దగ్గర ఉపాసనని చెప్పారు ఏమని నీ మనస్సు బ్రహ్మయే మనోబ్రహ్మే తిబిజానీ జాతని రుహధార్మికంలో చాంద్రోగ్యంలో వస్తుంది నీ మనస్సే బ్రహ్మ ఏమిటండి నా మనస్సు బ్రహ్మ నేను ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే బ్రహ్మ వెంకటేశ్వర స్వామి బ్రహ్మ అనుకుంటాం కానీ మనస్సు బ్రహ్మలా వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శిస్తున్నావు కంటితో కంటితో దర్శించడం అంటే అర్థం ఏంటండి మనస్సే ఆ రూపాన్ని పొందుతుందండి కన్ను స్వతంత్రంగా ఏం దర్శించదు మనస్సే కన్ను ద్వారా రూపజ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ రూపము అది మనస్సులో ముద్రింపబడుతుంది ఆ ముద్రను నువ్వు దర్శిస్తావు కానీ ఇప్పుడు మీరు కెమెరాలో ఫోటో చూస్తున్నారండి ఇలా క్లిక్ అని ఇలా తీగానే వచ్చేస్తుంది అలా తీయకూడ అక్కర్లేదు నీ మధ్యకాలంలో వాడు వెనకాల కనపడుతూ ఉంటుంది ఆ బొమ్మ కనపడుతూ ఉంటుంది వాడు అది చూస్తూ ఉంటాడు అది చూస్తూ నిన్ను చూస్తున్నాను ఉంటాడు ఆ నువ్వు కనపడుతున్నావు నాకు అంటాడు నేను కనపడుతున్నాను మీరు మీరు కనపడతారా వాడికి మీ యొక్క ప్రతిబింబం కనపడుతుంది అదేవిధంగా ఆ కెమెరా బదులు మనస్సు అనుకోండి అంతే కెమెరా లెన్స్ ఈజ్ ది ఐ ఆ కెమెరా లెన్స్ వెనకాల స్క్రీన్ వాడికి కనపడుతుంది దట్ ఈస్ ది మైండ్ ఆ మైండ్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ పడుతుంది అది మీరు దర్శిస్తారు మరి బయట ఉన్నట్టు బయట ఉన్నట్టు దర్శిస్తారు మనస్సు మీద పడ్డదే ఆ దేశభావంతో సహాయపడుతుంది అది మీరు దర్శిస్తారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఎక్కడున్నాడు మనస్ కాబట్టి మనో బ్రహ్మేది మనస్సే బ్రహ్మ సపోజ్ తిరుపతి వెళ్లకుండగానే ఇక్కడ మనస్సులో మీరు వెంకటేశ్వర స్వామి ముద్ర దర్శించారనుకోండి బస్ యూ హ్ డన్ ఇట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ కాబట్టి మనస్సే రా సర్వం మనస్సే మనస్సే మనహీ దేవత మనహీ ఈశ్వర్ మనహే సబ్కుచ్ అని ఇలాగేదో పాట కూడా ఉంది ఈ పాట నేను అప్పుడప్పుడు కోర్చేస్తూ ఉంటాను మామూలుగా ఈ సందర్భం అది అస్తు సో ఆ మనస్సు బ్రహ్మది మనస్సు బ్రహ్మ ఎలా అయిందండి బ్రహ్మ విజ్ఞాన సాధనత్వ బ్రహ్మను తెలుసుకోవాలంటే మనసైవాను ద్రష్టవ్యం శుద్ధమైనటువంటి మనస్సు బ్రహ్మను మనం తెలుసుకోవాలి మనస్సుకు అతీతమైనటువంటి వస్తువుని మనస్సు ద్వారానే తెలుసుకోవాలి మనస్సు యొక్క హెల్ప్తోటే మనకు అతీతంగా వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి మనస్సు బ్రహ్మ సాధనం బ్రహ్మ విజ్ఞాన సాధనం గనక ఎలాగైతే శాలగ్రావసుల ఎందు ఎత్కించ సామ్యం చేత విష్ణువుని అధ్యారోపణం చేసి ఆరాధన చేస్తామో అదేవిధంగా మనస్సు ఎందు తత్ర అంటే మనస్సునుందు బ్రహ్మత్వం అధ్యారోప్య బ్రహ్మను బ్రహ్మత్వాన్ని ఇది బ్రహ్మాన్ని అధ్యారోపణం చేసి ఉపాసన చేయాలి ఉపాసన చేస్తే నీకు మహాఫలము ఏమిటా ఫలం నీకు భయం ఉండదు అని అక్కడ తత్వ ఆ ఉపాసన గొప్పదేను స్థుతిస్తారు స్థుతిస్తే ఉపాసన మీరు చేస్తారనే అభిప్రాయం నీకు భయం ఉండదు మనస్సులో మీకు భయం ఎప్పుడు వస్తుందో తెలుసునండి మనస్సులో పిశాచ్యం ప్రవేశిస్తే భయం వస్తుంది ఈశ్వరుడు ప్రవేశిస్తే భయం ఉండదు అంటే ఏదైనా చిన్నపిల్లలు భయపడుతూ ఉంటే దేవుడిని తలుచుకో పడుక్కో అని చెప్తారు వీడు ఎందుకు భయపడతాడు వీడు వీళ్ళే భయపెడతారు పొగలు అక్కడ పురుగుంది పుట్టుకుంది నక్కుంది కుక్కుందని భయపెడతారు వాడు భయపడుతూ ఉంటాడు ఇప్పుడు దేవుడుందనే ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈశ్వరుడు మనస్సులో ఉంటే భయం ఉండదు మనస్సు బ్రహ్మండే సర్వం బ్రహ్మ మనస్సు బ్రహ్మ అని భావన చేస్తే అలా ఉపాసన చేస్తే భయం ఉండదు అని అక్కడ కదాచన వేశారు కదాచన అంటే ఏ కాలమునందైనను అంటే నీవు ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ధ్యానం చేస్తూ ఉన్నంతకాలము నీకు ఏ కాలంలోనూ భయం ఉండదు చెప్పారు భయం మాత్రం నిషేధింపబడింది భయం మాత్రం ప్రతిషిద్ధం నీకు భయం ఉండదు అని భయాన్నే ప్రతిషేధి నిషేధించారు భయం ఉండదు అని దాన్నే కానీ భయ హేతువు ఉండదు అని ఇక్కడ ఇక్కడ భయ హేతువు కూడా ఉండదు కుతశ్చన కుత కుతశ్శన అంటే ఏ కారణము చేతనైనా దేని వలనైనా అంటే హేతువుని నిషేధించారు నవ్వి భేతి కుతశ్చనేది భయ హేతువు నిషేధం అయిపోయింది ఇక్కడ అక్కడ భయ హేతువు నిషేధం కాలేదు ఎందుకో తెలుసునా ఇంకా వీడికి అక్కడ పూర్ణ బ్రహ్మజ్ఞానం కలగలేదు ఇంకా ఉపాసనాలు వెళ్ళ ఉన్నాడు అంచేతనే భయము ఉండదు అని చెప్పాడు అంటే మళ్ళీ వచ్చేసేయించేది ఆవిడ ఆ ధ్యానం చేసుకున్నంతకాలం వాడికి భయం ఉండదు అంటే భయ హేతువే నివారణ చేశారనుకోండి ఇంకా అసలు భయమే ఉండదు ఇది ఎలాగంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటిది అసలు క్యాన్సర్ సెల్ అనేది ఒక్కటి కూడా లేకుండా తీసిపారేశారంటే ఇంకా క్యాన్సర్ రాదు వాడికి ఏవో రెండో మూడో మిగిలే అనుకోండి మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తుంది కాబట్టి అక్కడ మనోమయ కోశం దగ్గర చెప్పినటువంటి ఉపాసన వాడిని సంసారం నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేయదు వాడి కొంత పుణ్యాన్ని మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడ మాత్రం పూర్ణ బ్రహ్మజ్ఞానం అయిపోయింది కనుక భయేతువు కూడా వినాశమును పొందినది అక్కడ కేవల భయ వినాశమే ఇక్కడ భయ హేతు వినాశము ఒకడు దరిద్రుడు ఉన్నాడు వాడు వచ్చి బిత్సం ఎత్తుతాడు మీరు పది రూపాయలు ఇస్తారు తాత్కాలికంగా వాడు దారిద్ర్యం పోతుంది మళ్ళీ మొన్నటి పొద్దున్న మళ్ళీ వాడు దరిద్రుడు అయిపోతాడు వాడికి ఉద్యోగం ఇప్పించారు అనుకోండి ఇంకా వాడు దరిద్రుడే కాకుండా నిలిచి ఉంటాడు ఆ అక్కడ కదాచన భయమాత్ర నిషేధము కుతశ్చన భయహేతు నిషేధము భయ హేతు నిషేధం అయిపోయిందంటే ఇంకా భయము కలగదు దానికి దీనికి అంతటి తేడా ఉన్నది అని పాపం చూపించాలి కదా అక్కడ ఇదే మంత్రం ఇక్కడ అదే మంత్రం చిన్న తేడా ఇట్ ఎస్ వెరీ బ్యూటిఫుల్లీ పాయింటెడ్ ఇట్ అదే అంటారు ఇహతో అద్వైత విషయే నీభేతి కుతనేతి భయ నిమిత్తమేవా ప్రతిషిధ్యతే ఇక్కడ ఈ మంత్రం దగ్గర కేవలము భయ నిమిత్తము భయ కారణము భయ హేతువు మాత్రము కూడా నిషేధింపబడింది భయ హేతువే లేకపోతే ఇంక భయమే ఉండదు కేవలం భయమే పోయిందనుకోండి హేతు అలాగే ఉందనుకోండి మళ్ళీ వస్తుంది భయం భయ హేతువును కూడా అంటే కోకటి వరేళ్లతో తీ సంవత్సరం పారేస్తే ఇంక మళ్ళీ చిగురించే పని లేదు అది కానీ ఇక్కడికి అక్కడికి ఆ తేడా ఎందుకు వచ్చింది అక్కడ అద్వైతం కాదు అక్కడ ద్వైతం ఉంది వీడు మనస్సుని బ్రహ్మని ఉపాసన చేసి ఉపాసకుడు వీడు వీడు ఉపాసన చేస్తూ ఉంటాడు ఒక జీవుడు ఉపాసన చేస్తూ ఉంటాడు ఉపాస్యం వేరు ఉపాసకుడు వేరు మిగతా జగత్తంతా నాకు భయం కలిగించకపోవచ్చు అండి ఇప్పుడు దేవి ఉపాసకుడు ఉన్నాడండి దేవి జగత్తంతా దేవి యొక్క అధీనంలో ఉంది కనుక వీడికి జగత్తు వల్ల భయం లేదు కానీ దేవి వల్ల భయం తప్పదు వల్ల భయం ఎలా వస్తుందంటే ఏమో అపరాధం ఏదైనా జరగచ్చు ఉపాస్య దేవత యొక్క అనుగ్రహం ఈ అనుగ్రహం అన్న దాంట్లో ఏదైనా అపరాధం జరిగితే పోతుంది అనుగ్రహం అనుగ్రహం పో పోయిందో మానిందో పోతుందేమో అదే భయహేతువు ద్వైతంలో భయం ఉంటుంది ఇహతో అద్వైత విషయే ఇక్కడ ద్వైతం లేదు ద్వైత ఉపసంక్రామతి ఇంకా ద్వైతమే ఉంది ద్వైతం అనేది లేదు కాబట్టి భయహేతువు ద్వైతం భయహేతువు పోయిందని కాబట్టి కుతశ్చన నీభి ఇది భయ నిమిత్తమేవ ప్రతిషిధ్యతే భయ నిమిత్తాన్నే ఇక్కడ నిషేధించడం అయిపోయింది కటివరేలతో తీసి అవతల పారేశాం నన్వస్తి భయ నిమిత్తం సాధ్వకరణం పాపక్రియాచ అంటే ఒక పక్షాన్ని అంటాడు అయ్యయో అలానకయా భయహేతువు ఉంది వీడికి జ్ఞాని ఉన్నాడు ఆత్మజ్ఞాని ఆనందమయం ఉపసంక్రామతి భయ వీడికి కూడా భయహేతువుంది ఏమిటి భయహేతువు ఇప్పుడు జ్ఞాని బతుకుతాడు కదా ఇంకో కొంతకాలం ప్రారంభ కర్మాధీనంగా ఇంకో కొంతకాలం వీడికి జీవనం ఉంది కదండి జ్ఞానం పొందుతూనే చచ్చిపోడు కదా జ్ఞానం పొందుతోనే మరణించేస్తాడంటే ఇంకా వాడు ఎవడు జ్ఞానానికి రాడు సో జ్ఞానం పొందినా ఇంకా జీవితం కొంతకాలం కొనసాగుతుంది ఆ జీవితం కొనసాగినప్పుడు భవిష్యత్తులో నా వల్ల ఏదైనా పాపం జరగచ్చు పాపం జరిగితే పాప ఫలం భయహేతు నా వల్ల జరగాల్సిన పుణ్యం జరగకపోవచ్చు అప్పుడు పుణ్యం ఉండదు జరగాల్సిన మంచి పని జరగలేదనుకోండి పుణ్యం ఉండదు పుణ్యం లేకపోవడం భయహేతువు పాపం ఉండడం భయహేతువు భయహేతువు లేదంటే ఉందిగా ఆగామి జీవితంలో సాధు అకరణము అంటే పుణ్యం చేసుకోకపోవుట పాప క్రియ పాపను చేసుకునుట అనే పాజిబిలిటీ ఉంది కదా పాజిబిలిటీయే భయహేతువు ఇప్పుడు స్కైలాబు నెత్తి మీద పడుతుందని భయం పడిపోయిందంటే ఇంక భయం లేదేం లేదు పడిపోతే భయమేముంది అయ్యే పోతాడు పడుతుందేమో అనే భయం పాసిబిలిటీ భయమే సో ఇక్కడ కూడా వీడి జీవితం ఇంకా ఆగామి జీవితంలో అంటే రాబోయే జీవితంలో సాధు అకరణము పాపక్రియ అని ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నారు కిమహ గుం సాధునా కరవం కదా సో ఇది భయ హేతు ఉంది నువ్వేమిటి భయం లేదంటే అవేమిటి అని పూర్వపక్షం నైవం అబ్బే ఈ పూర్వపక్షం సరికాదు అని అన్నారు కథమితి అంటే ఎందుకు సరికాదంటావు సరిగానే ఉన్నట్టుందే సరికాదని ఎందుకు అంటావు ఉచ్యతే చెప్తున్నాం విను ఎందుకు సరికాదని చెప్తున్నాం బైనరీ బైనరీ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అనండి సో కిమహ సాధునా కరవం కిమహం పాపమ దానికి ముందు ఇంకో మాట ఉండే ఏతం హేతగుంహన తపతి అది ఈ రెండు ఈ కిమహగుం సాధునాకరవం కిమహం పాపమకరవమితి అనే ఈ రెండు సమస్యలు మొదటి దాంట్లో పుణ్యం చేసుకోకపోవడం రెండో దాంట్లో పాపం చేయడం అనే ఈ రెండు భయాలు ఉన్నాయే ఇవి రెండు ఈ ఆత్మజ్ఞానిని పీడించవు ఏతం న తపతి వీడిని పీడించవు ఏతం న తపతి ఆ వాక్యాన్ని వివరిస్తున్నారు ఏతం యథోక్తం ఏం విధం హ్యవధారణార్థౌ న తపతి నోద్వేజయతి నాపయతి అది ఆ తర్వాత వాక్యంలో రెండు రాబోతున్నాయి ఆ రెండు కూడా ఏతం ఈయన్ని కొంచెం ముందు వెనక అడ్జస్ట్మెంట్ వాక్యాన్వయం ఈయన్ని తప్పించవు ఏతమంటే ఈయన ఈయన అంటే ఎవరు ఏం విధం య ఏం వేద అది ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రీత ఉపసంక్రమణం చేసిన ఏం విత్ స యశ్శ్చాయం పురుషయ్చా ఇచ్చేసా ఏక ఆ రకమైన జ్ఞానం గలవాడు కదా ఆయన సో ఈ ఏం విత్ ఏవం విత్ అంటే ఇటువంటి జ్ఞానము కలవాడు ఏం విధం ఆయనను యథోక్తమైనటువంటి జ్ఞానము కలిగిన ఏం విత్ని నా తపతి అంటే నా ఉద్వేజయతి ఆయనకు ఉద్వేగాన్ని కలి ఉద్వేగం ఉంటే యాజిటేషన్ ఆదుర్ద ఆయనకి ఆదుర్దాని బెంగని కలిగించవు నా సంతాపయతి అంటే పేడను కలిగించవు హృదయ పేడను హృదయ ఉద్వేగాన్ని కలిగించవు హా బావా అని రెండు మాటలు ఉన్నాయి ఏ తగును తపతి మధ్యలో హా బాబా అనే రెండు అవ ఆ ఇండక్లైనబుక్స్ అవి అవధారణ అర్థం అంటే ఖచ్చితముగా అనే అర్థంలో ఉపయోగింపబడతాయి ఇండీడ్ అవధారణ అర్థం కాబట్టి ఈ జ్ఞానిని ఈ రెండు ఎట్టి పరిస్థితులలోనూ ఏ సందర్భంలోనైనా సరే ఖచ్చితంగా పేడను ఉద్వేగాన్ని కలిగించవు ఏమిటా రెండును కథం పునః సాధ్వకరణం వాపక్రియా చ నపతీతి అదేమిటండి వీడు సాధువు సాధు అంటే మంచి పని చేయడా పాప పని చేస్తాడా పాజిబిలిటీ మంచి పని చేయుడు పాప పని చేస్తాడు అనే పాజిబిలిటీ ఉంటుంటే పీడ కలగకపోవడం ఏమిటండి హౌ నతపతి హౌ యూ కెన్ సే దట్ ఉచ్యతే అంటే చెప్పబడుచున్నది అహం ఏం కిం కస్మాత్ సాధుశోభనం కర్మ స్మి పశ్చాత్ సంతా ఆసే మరణకాలే అద్యే యూ నీడ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్సన్ గీత టు హ్యాండ్ నాట్ ఓన్లీ లైఫ్ బట్ ఆల్సో డెత్ వన్ హ్యాస్ టు హ్యాండ్ ఇట్ వన్ హ్యాస్ టు హ్యాండ్ లైఫ్ డిసీస్ అండ్ డెత్ డికే డిసీజ్ అండ్ డెత్ అని త్రీ డేస్ అంట నేనంటూ ఉంటాను త్రీ డేస్ అని సో వీటిని హ్యాండిల్ చేయాలి అవి పోగండి నేను బాగా ధనవంతుణ్ణి యూ విల్ హ్యావ్ దెమ్ నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను పహిల్ వాన్ యూ విల్ హ్యావ్ దెమ్ మొహమ్మద్ ఆలీ సిక్స్ మంత్స్ హాస్పిటల్లోనే హాస్పిటల్లోనే ఉంటాడు సో ఎవ్రిబడి విల్ హ్యావ్ ఇట్ డికే డిసీజ్ డెత్ సో వన్ హ్యాస్ టు ప్రిపేర్ వన్ టు హ్యాండిల్ దెమ్ మ్యాక్సిమోలర్ కార్లాయిల్ ఎమర్సన్ షోపన్ హ్యావర్ మొదలైనటువంటి పాశ్చాత్య ఫిలాసఫర్స్ అందరూ ఏమన్నారంటే మనకున్న ఈ మతాలు ఈ ఫిలాసఫీలు ఈ సైన్స్లు ఈ మూడింటినీ హ్యాండిల్ చేయడానికి పనికి రావటం లేదు వీటిని హ్యాండిల్ చేయాలంటే ఓన్లీ వేదాంత క్యాన్ హెల్ప్స్ అని వాళ్ళు పాపం ఎంతో ప్రేమతో పెట్టారు కాబట్టి వేదాంత హెల్ప్సస్ టు హ్యాండిల్ ఆ మాటకు అప్పుడే చాలా గొప్ప మాట ఇది సో మరణకాలే ఆసన్నే మరణం సమీపిస్తుంటే తెలుస్తుంది మరణం సమీపిస్తుంటే తెలుస్తుంది ఏమీ సందేహం లేదు ఎవ్రీబడి విల్ నో ఇట్ సో బికాజ్ ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ టు లీవ్ దిస్ బాడీ అండ్ హ్యాస్ టు గో ఎల్స్ బ్యాక్ మీరు మీకు తెలీదు అంటే మంచం మీద నిద్రపోతుంటే మార్చదంటూ తర్వాత అయినా తెలుస్తుంది సో సపోజ్ మీ అంతా మీరే పాత చొక్కా తీసి కొత్త చొక్కా వేసుకున్నారని కొన్ని లేదా తెలుస్తుంది జీవుని యొక్క మరణకాలం ఆశ ఉన్నామనే తెలుస్తుంది తెలిసినప్పుడు ఇంకా నేను మరణించబోతున్నాను తెలిసినప్పుడు పశ్చాత్సంతాప అంటారు పశ్చాత్తాపం అని విన్నారా మీరు కూడా దాన్నే పశ్చాత్సంతాప అని మధ్యలో సంత సమ్ పెట్టారు శంకరుడు సో రిగ్రెట్ రిగ్రెట్ అంటారు దాన్ని ఈ రిగ్రెట్ వచ్చిపోతుంది ఏమిటి రిగ్రెట్ నేను అహం ఏవం ఈ విధంగా సాధు నా అకతవం నా కృతవా అని మంచి పని చేయలేదు కిమ్ ఎందువలన అరే ఆయన ఏమో పాపం వస్తున్నాను భగవద్గీత వినరా అని మరి నేను విన్నాను కాదే ఎలా అయిపోయిందో నా బుద్ధిలో శని ప్రవేశించిందేమో అని బాధపడతాడు లేకపోతే వాడి సంస్కారాన్ని బట్టి ఇంకోటి అయితే పాపం ఆయన ఏమో కాశీదాకా రండి రండే అంటూనే ఉన్నాడు నేనేమో మళ్ళీ ఏడాది వెళ్దాం మళ్ళీ ఏడాది వెళ్దామని చెప్పేసి డబ్బు కక్కుర్తుడే వాయిగా వేసుకుంటూ వచ్చాను ఆ కాశీలో వెళ్ళా మునక వేసుకుంటే ఏమో ఎలా ఉండేదో పరిస్థితి ఆ ఇప్పుడు ఇంక నేనేం కాశీ వెళ్తానో అని దానికి పడుతున్నాడు ఏదో మొత్తానికి నేను పుణ్యకర్మని వాడి సంస్కారాన్ని బట్టి పుణ్యం చేసుకోలేకపోయానే అనే పశ్చాత్తాపాన్ని మానవుడు పొందుతాడు అది ఈ జ్ఞానికి ఉండదు అని అనుభూతున్నారన్నమాట తం కస్మాత్ పాపం ప్రతిషిద్ధం కర్మ అకరవం కృతవాన్ అది నరకపతనాది దుఃఖభయాత్పోభవతి ఇదొక తాపం సాధు చేసుకోలేకపోయాను సాధునా కథవం నా కథవం మంచి పని చేసుకోలేకపోయినా నో తాపు చేసిన చెడ్డ పనులన్నీ గుర్తుకొస్తాయి చేసేప్పుడు నవ్వుతో చేసేస్తాడు హసం కరోతే రుదం అనుభవతి నవ్వుతో చేసేస్తాడు ఏడుస్తూ అనుభవిస్తాడు ఎంత బాగా మోసం చేసానో చూడాయన్ని అని అంటాడు శుద్ధ దద్దములా ఉన్నాడు నేను చేసిన మోసం తెలుసుకోలేక ఉపయోగం చూసే ఆయనకి తెలుస్తూనే ఉంటుంది ఆయన నవ్వుకున్నాను చిరునవ్వు నవ్వుకున్నావు ఆశీర్వదనం చేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు వీడు అనుకుంటాడు ఎంత గొప్పగా మోసం చేసేసాను ఆయన ఎంత ఎలాగా పల్టీ కొట్టించానో చూడు అనుకుంటాడు ఏం పల్టీ కొట్టిస్తారండీ ఎవరిని పల్టీ కొట్టిస్తారు ఇదంతా అజ్ఞానము మూర్ఖత్వం తప్ప ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు అప్పుడు ఆ సమయంలో వీడికి గుర్తుకొస్తుంది వీడికి తెలిపి ఆ సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదండి అంతఃకరణ సాక్షి దాన్ని వీడు పీకి నొక్కేయలేడు కదా నొక్కి నొక్కి అట్టే పెడతాడు అప్పుడు అది బైక్ వస్తుంది ఇంకా నువ్వు నన్ను నొక్కలేవు నేను ఇదిగో ఇక్కడే ఉన్నారని ఎదుర్కొండగా అది ఆ కన్షైన్స్ ఏదో అంటారు వాడు కాన్షియన్స్ కాన్షియన్స్ సో అది వచ్చి ఇబ్బంది పెడుతుంది అది చెప్తున్నారు రిగ్రె గిల్ట్ అండ్ రిగ్రెట్ ఇది ముందు రిగ్రెట్ చెప్పాం పశ్చాత్ సంతాప ఇస్ రిగ్రెట్ ఇప్పుడు గిల్ట్ చెప్తున్నాం గిల్ట్ ఏమిటి గిల్ట్ అంటే ఎందుకలా పాపం చేశానబ్బా ఆ తప్పు పని తెలుస్తూనే ఉంటుందండి తప్పు పని ప్రతిషిద్ధం కర్మ కిమ్ అకరవం కిమ్ అంటే కస్మాత్ అకరవం ఇందువల్ల చేశాను అంతమూర్ఖుని అయిపోయాను ఏమిటి నేను అని వీడు అనుకుంటాడు మరి పాపం చేస్తే పోనీ నష్టమేంది అయిపోయింది కదంటే నూనో పాపం ఉంటుంది అది నరకంలో పడేస్తుంది అది నరకం అంటే భవిష్యత్తులో నరక లోకానికి వెళ్ళడం అక్కర్లేదు పురుగో పుట్ట కింద అదే నరకం సో ఆ ఎద్దులను చూస్తూ ఉంటాను నేను ఆ ఎద్దు వర్షం వస్తూ ఉంటుంది బరువు ఉంటుంది వీడు ఏం చేస్తాడంటే నెత్తి మీద గోనుగుండ గొప్పని గమ్మును పరిగెత్తే షాప్లో కూర్చుంటాడు వీడు ఆ ఎద్దు ఆ బరువుతోటి అక్కడ ఆ వర్షంలో నిలబడి ఉంటుంది నేను వాడిని పట్టుకుని అరే అక్కడ దానికి వెయిట్ కొంత రెడ్యూస్ చేసేటువంటి ఒక ఒక ఒక మెథడ్ ఉంటుంది కదా అది దానికి పెట్టు పెడితే ఆ ఎద్దు కొంచెం విశ్రాంతిగా ఉంటుంది కదా అంటే అది కూడా విడికిపోతుంది అది నేను తడిసిపోతే ఈ లోపల అని వీడు తడిసిపోతాయి వీడు తడిసిపోకుండా ఆ ఎద్దు అలా నిలబడి ఉంటుంది ఇటు ఇటీహాస్లో ఛాయిస్ ఛాయిస్ ఉండదు దానికి అంత భార భారంగా ఉందంటే కూర్చోవడం అంటే కూర్చోలేదు అది దాని నెత్తి మీద బోలు బరువు ఉంది ఇలా కూర్చో కూర్చుంటే ఇట్ విల్ బి బ్రోకెన్ టు పీసెస్ సో అలా నిలబడి ఇతిహాస్ నో ఛాయిస్ ఆ వర్షం తగ్గాలి వాడు వాడు వచ్చి మళ్ళీ దాని మీద కూర్చొని నడిపిస్తారు నడుస్తూ ఉంటే అదో పద్ధతిలా ఉంటుంది అలా నిలబడ బరువు పట్టుకుని నిలపడడం మీరు నిలబడి అంటే బరువు పట్టుకుని అలా నడిచేస్తుంటే బరువు మీద దేర్ విల్ బి సమ్ లెస్ లెస్ డిఫికల్ట్ కాబట్టి పశువు ఉందే దానికి ఇట్హాజ్ నో ఛాయిస్ ఆ పశు జన్మొచ్చిందనుకోండి నరకపాతనాది భయా అని వీడికి భయం ఎక్కడో వింటాడు ఈ మాటలన్నీ ఎవడో చెప్తాడు వీడికి అవన్నీ అప్పుడు గుర్తుకొస్తాయి ఇప్పుడు అన్నీ ఇగ్నోర్ చేసేస్తాడు అప్పుడు గిల్ట్ వచ్చి వీడిని పీడిస్తుంది నరకం వచ్చిందో మానిందో వస్తుందనే ఫీలింగు దుఃఖాన్ని కలిగిస్తుంది భయాన్ని కలిగిస్తుంది తాపాన్ని కలిగిస్తుంది తే ఏతే సాధ్వకరణ పాపక్రియే ఏవేతం నతపత యథా అవిద్వాంసం తపత సో ఈ రెండు ఈ హిల్ట్ మొదటిదేమో రిగ్రెట్ ఇది గిల్ట్ ఈ రెండూ కూడా వెనకాల వాక్యంలో అన్వయం చేయండి ఏతం వావన్ అతతి ఈ జ్ఞానిని తప్పింపజేయవు ఎలాగైతే అజ్ఞానిని తప్పింపజేస్తాయో ఆ విధంగా జ్ఞానిని యథా అవిద్వాంసం తపత తపత అంటే వివచనం తపతి తపత తపంతి అవి అజ్ఞానిని ఏ విధంగా ఇవి తప్పింపజేస్తాయో ఆ విధంగా జ్ఞానిని తప్పింపజేయవు ఎందుకు తప్పింపజేయవో చెప్తున్నారు వాక్యం ఉందాము సయ ఏం విద్వాన్ ఆత్మాన స్పృణుతే భాష్యం కస్మాత్ పునః విద్వాంసీ ఉచ్యతే ఎందుకని ఆత్మజ్ఞానిని ఈ రిగ్రెట్ అండ్ గిల్ట్ ఎందుకు తప్పింపజేయం వీడు మామూలు జీవితమే గడిపాడు కదండి ఎంతో కొంత పుణ్యకార్యం ఇంకా చేసుకునే అవకాశం ఉంది చేసుకోలేకపోయావు అలాగే వీటిని తప్పింపచేసే ఛాన్స్ ఉందిగా వై నాట్ అంటే దానికి కారణం చెప్తున్నారు సయ ఏవం విద్వాన్ ఏతే సాధ్వసాధుని తాపహేతు ఆత్మానం స్పృణుతే ప్రేణయతి బలతివా ఇప్పుడు చూడండి సాధు కార్యం చేయలేకపోయాను వీడు కృంగిపోతూ ఉంటాడు పాపకార్యం చేశాను మళ్ళీ కృంగిపోతాడు సో ఈ రెండూ కూడా సాధు అసాధువులు రెండూ కూడా తాపహేతువులే రెండు దుఃఖహేతువులుగానే చెప్పబడ్డాయి పుణ్యకార్యము గుర్తొచ్చింది సుఖం కలుగుతుందా కలగదు ఎందుకని వీడు చేయలేదు కనుక పాపకార్యము గుర్తొచ్చింది సుఖం కలుగుతుందా కలగదు ఎందుకని వీడు చేసాడు సో పుణ్యము పాపము రెండూ కూడా అయ్యో కాశీ వెళ్ళలేకపోయానే దుఃఖం అయ్యో వాడిని ఎవరినో మోసం చేసే దుఃఖం సో సాధువు అసాధువులు రెండూ కూడా వీడికి దుఃఖ కారణములు అవుతున్నాయి అజ్ఞానికి కానీ ఏవం విత్తున్నాడే ఈ విధంగా ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడిని వాడిని ఈ రెండూ ఏమీ దుఃఖం చేయగలిగించవు పైగా వీడికి బలాన్ని కూడా ఇస్తాయిట ఆత్మానం స్పృణుతే అంటే ప్రేణయతి ప్రీతిని కలిగిస్తాయి అంటే బలయతి వా ఈ స్పృణు అనే ధాతువుకి రెండర్థాలు చెప్పచ్చు ఒకటి ఉల్లాసాన్ని కలిగిస్తుంది బలాన్ని కలిగిస్తుంది అని రెండర్థాలు చెప్పచ్చు కాబట్టి వీడికి రెండు గుర్తుకు వచ్చిన వెంటనే ఉల్లాసము బలమే కలుగుతాయి ఇది ఎక్కడ కర్మండి సాధు అసాధువులు ఉల్లాసాన్ని బలాన్ని అందిస్తాయి పరమాత్మభావేనా ఉభే పశ్యతి ఇ ఈ రెండూ కూడా మిథ్య పుణ్యకార్యము పుణ్యము మిథ్య పాపము మిథ్య వాటి యొక్క మిథ్య అనగానే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్లో సత్యం ఉంటుంది ఆ సత్యము ఆత్మ సో మనస్సులో మంచి ఆలోచన వచ్చిందండి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమిటి చైతన్యం చెడు ఆలోచన వచ్చిందండి దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి చైతన్యం నేను ఆ చేతనుణ్ణి సో చేతనుణ్ణి కనుక నేను చేతనుడు ఆ మనస్సులో వచ్చే మంచి ఆలోచనని చూసి వచ్చిన నవ్వు నవ్వుతాడు ఓ ఈ మనస్సు చాలా టక్కరి మనస్తే ఇది మంచి ఆలోచనని తీసుకొస్తూ ఉంటుంది అని సాక్షిగా దర్శిస్తాడు చెడ్డ మన చెడ్డ ఆలోచన వచ్చిందనుకోండి ఈ చెడ్డ ఆలోచన నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చిందని ఇది ఏదో పాత సంస్కారం దీనిలో ఇంకా ఉందన్నమాట ఆ వాసన దానికోసం ఈ చెడ్డ ఆలోచనని పట్టుకొచ్చింది ఇది అని దాన్ని సాక్షిగా దర్శిస్తాడు తాను పూర్ణ చైతన్యంగా నిలిచి ఉంది తెలుసు తనకు స్వర్గము మిథ్య పుణ్యము మిథ్య పాపము మిథ్య సర్వము ఈ ఈ ద్వంద్వాలన్నీ కూడా సాధు అసాధు ద్వంద్వం అయిన ఆపోజిట్ చెప్పారు ఈ ద్వంద్వములు సత్యం కాదు ద్వంద్వముల రూపముగా ప్రకటమైన లేక మేనిఫెస్ట్ అయినటువంటి ఏ ఆత్మస్వరూపములదో అది ఏ సత్యం విజ్ఞానం చ అవిజ్ఞానం చ సత్యంచనురతంఛ అన్ని ఆత్మే ఆత్మస్వరూపము నేను అనేప్పటికీ వాడికి సత్యమైన బలమే అసత్యమైన బలమే ఎందుకంటే రెండింటి యొక్క స్వరూపము ఆత్మయోదునుక కాబట్టి సర్వమును పరమాత్మభావంతో ఉభే రెండింటినీ చూస్తాడు కనుక వాడికి అజ్ఞానము లేదు నేను ఇవాళ సూత సంహిత చూస్తున్నాను దాంట్లో ఏమైనా వివరంగా చెప్తారంటే సత్పురుషులు ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మరూపులుగా భావన చేయి దుష్టులు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళందరినీ బ్రహ్మరూపంగా భావన చేయి అని అంతా వివరంగా చెప్తారు నమ్మకంలాగే నమస్సహమానాయ నివ్యాధిన ఆ వ్యాధి నీనాంపతమ నివ్యాధి నహా అవ్యాధినీనాంబతయే మనకి బాగా పేడను కలిగిస్తూ ఉంటాడు వాడు ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ వీళ్ళందరినీ మన మీద కుసుగుల్పేవాడు ఆ రుద్రుడే చోరుడు చోరాణం తస్కరాణపతయ నమః తస్కరాణాంబతే అంటారు వాడు తస్కరులకు ప్రభువు అపహరించి వాళ్ళకి ప్రభువు ఆ రుద్రుడు ఎక్కడ హింసుందో వాడు రుద్రస్వరూపుడు వాడికి దండం ఈ విధంగా మంచి ఎందు చెడియందు కూడా పరమాత్మ స్వరూపాన్ని దర్శించేటువంటి వాడికి ఇంకా ఆ ద్వంద్వాలలో పడి కొట్టుకునేవాడికి అయ్యో ఇది ఉంది అది లేకపోయిందే అని ఒక గిల్టు ఒక రిగ్రెట్ ఉంటాయి కానీ ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నవాడికి సముద్రం సర్ఫ్ చేసేవాడికి అయ్యో నేను కెరడం పైకి నేను కెరడం అని వాడికి ఏదో సమ్ హ్యాపీనెస్ సమ్ అన్హాపీనెస్ డైవ్ చేసి కూర్చున్న వాడికి హ్యాపీనెస్ ఏమిటి ఆ అన్హాపీనెస్ ఏమిటి సర్ఫే ఉంది వాడికి దేర్ ఈజ్ నో టాప్ పోజిషన్ ఆఫ్ ది వేవ్ నో దెర్ ఈజ్ నో డౌన్ ఆఫ్ ది వేవ్ సో హీఈ్ అండర్నీత్ ది వాటర్ హీ ట్రాన్సెన్స్ ఆల్ ది థింగ్స్ సో అదేవిధంగా పుణ్యపాపములు మనస్సులో ఉంటాయి మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మనిష్ఠనకు సైకిక్ లైఫే లైఫ్ అనుకునేవాడికి పుణ్యము పాపము దుఃఖాన్ని కలిగిస్తాయి పుణ్యం అకరణత్వేనా దుఃఖాన్ని పాపము చేయబడు చేత దుఃఖాన్ని ఇస్తుంది ఈ మనస్సు పుణ్యపాపములకు అతీతమైనటువంటి ఆత్మనిష్ట రెండింటి హిందు పరమేశ్వరుణ్ణి చూస్తాడు కనుక వాడికి దుఃఖము లేదు ఇది మనం అలవాటు చేసుకోవాలి సమాజంలో మంచి చెడు ఉంటుంది కొంతమంది సాధారణంగా మనకి ఎప్పుడైనా సరే పూజ స్వామీజీ కూడా చెప్తారు ఏ రిలీజియస్ థియలాజికల్ పర్సన్ ఈజ్ ఆల్వేజ్ అన్ అన్హ్యాపీ పర్సన్ ఎందుకో తెలుసిన ఎక్కడా ధర్మం లేదండి అంతా ధర్మం పెరిగిపోతుందండి కలిగిగా వచ్చేసిందండి అని వీడు వీడు టెన్షన్లో పడిపోతూ ఉంటాడు ఎందుకంత టెన్షన్ ఇలా తలకాయ ఊపిస్తూ ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు అంటే ఎక్కడా ధర్మం లేదండి ఎవడూ వేదం చదువుకోవట్లేదండి ఆ వేదం నాశనం అయిపోతుందేమోనండి వేదం చెప్పి వాడే లేకుండా నువ్వు చదువుకోవా అంటే మొత్తం అన్ని వేదాలు నేను ఎక్కడ చదవానండి అని దేనికి దానికే దుఃఖం వాడికి అలా దుఃఖపడిపోతూనే ఉంటాడు నీకెందుకే ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి వేదాలను నువ్వా ఉద్ధరించేది వేదాలను నువ్వు ఉద్ధరిస్తావా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే నీకు జాతకాదలు నువ్వు వేదాలని ఉద్ధరిస్తావు కాబట్టి సో ఈ విధంగా బెంగపెట్టేసుకుంటూ ఉంటావు అలాగే ఈ సేవ అని కూడా చేస్తూ ఉంటారు సేవ చేయడం బాగుంది కానీ ప్రొఫెషనల్ డూ కూడర్స్ అని సో వాళ్ళు ప్రొఫెషనల్ కింద మార్చేస్తారు దాన్ని వాళ్ళు ఏమంటారంటే ఈ సేవా ఫీల్డ్ అంతా చాలా కల్పశం సేవ చేయించుకుంటూనే ఉంటారు మళ్ళీ దొంగ వేస్తూనే ఉంటారు సేవ చేద్దామంటే ఈ డోనర్స్ కూడా అంతా మోసమే అని ఈ విధంగా వాడికి అంతటా దోషాలే కనబడుతూ ఉంటాయి సో ఈ విధంగా అంత దుఃఖపడిపోతూ ఉంటాడు కన్ఫ్యూషను దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ కాన్స్టర్నేషన్ సో మచ్ ఆఫ్ ఎనాయన్స్ ఇలాగ ఉంటుంది కారణం ఏంటంటే ఆ గుణదోషాలలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటుంది ఆత్మనిష్ఠుడు ఉంటాడు అనుకోండి వాడిని తీసుకెళ్ళి మీరు తాలిబాన్లో పారసిన వాడు ప్రసన్నంగా బ్రతికేస్తుంది తీసుకొచ్చి దేవాలయంలో కూర్చోబెట్టారు కదా అని మహానంద పడిపోవడం కాశీలో వేసేస్తే మహానంద పడిపోవడం మరోచోట వేసేస్తే దుఃఖపడిపోవడం సర్వం బ్రహ్మ బ్రహ్మ మేనిఫెస్టేషన్ అంటే ఇలాగా అలాగా अं वीडी की दुखमुंड उ पुण्यपे य आत्मस्वेण्व पुण्यपापे स्न विशेषेण शून्य आत्मा एवा వీడికి పుణ్యపాపాలు రెండూ కూడా బలాన్నే కలిగిస్తాయి ఎక్కడ విడ్డూరం పుణ్యపాపాలు రెండింటినీ బలాన్నే కలిగిస్తాయి ఏవో కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి అసలు సకల ప్రాణులు నశించేటువంటి అట్మాస్ఫియర్లో అవి చక్కగా బలంగా పెరుగుతాయి వీడు అలాంటివి ఉంటుంది సో ఈ జ్ఞాని వీడికి ఎందుకంటే ఉభయ పుణ్యపాపే ఈ రెండూ కూడా స్పృణుపే ప్రేణజతి బలజతి వాడికి వాడికే బలహీనుడు అవ్వడ పుణ్యానికి బలంగానే ఉంటాడు పాపానికి బలంగానే ఉంటాడు ఎందువల్ల అంటారు అలాగా యస్మాదేష విద్వాన్ ఉభే పుణ్యపాపే ఆత్మానం స్పృణుతే అని అక్కడికి అన్వయం బికాజ్ బికాజ్ మధ్యలో ఉంటుంది ఇది ఇంగ్లీష్లో బోత్ పుణ్య అండ్ పాప బికాజ్ హీ లుక్స్ ఎట్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఇన్నర్ రియాలిటీ డూ నాట్ కాజ్ ప్రాబ్లమ్ టు హిమ్ అలాగనమాట అదే అన్వయం యస్మాత్ ఎందువలనైతే ఏషా విద్వాన్ వీడు విద్వాన్ వీడి జ్ఞాని కదా జ్ఞాని ఏం చేస్తాడంటే ఏతే పుణ్యపాపే ఆత్మస్వరూపేణ పశ్యతి వాటిని ఆత్మస్వరూపంగా ఒకే ఆత్మ చైతన్యమునందు పుణ్యాకార వృత్తి పాపాకార వృత్తి అనే రెండు వృత్తులు లేస్తాయి అన్ని దర్శిస్తాడు మరి ఆ వృత్తులు ఏమిటండీ శ్వేన విశేష రూపేణ శూన్యే కృత్వ దాని ఇప్పుడు ఒక వృత్తి ఉన్నది ఆ వృత్తి యొక్క నామరూపాంశం ఒకటి ఉంటుంది దాని యొక్క ఇన్నర్మోస్ట్ రియాలిటీ అంశం ఇంకొకటి ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్లో రెండు అంశాలున్నాయి ఒకటి నెక్లెస్ డిజైన్ వెదర్ ఈస్ గోల్డ్ నెక్లెస్ డిజైన్ ఈజ్ ఫాల్స్ గోల్డ్ ఈజ్ రియల్ అదేవిధంగా పుణ్యము పాపము అనేవి దే ఆర్ ది సూపర్ఫిషియల్ నామరూప దే రియాలిటీ ఇస్ ఆత్మ సో సూపర్ఫిషియల్ నామరూపాలని సత్యమని పట్టుకుంటే భయపడుతూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు వీటి దాన్ని మిథ్య చేసేసి కూర్చున్నాడు స్వరూపేణ స్వేన విశేష శూన్యే పుణ్యము పాపము అనే నామరూపం నామరూప పక్షం నేను మొన్న మనవి చేశాను నామరూపాల పక్షంలో వేసామంటే అది మిథ్య చేసి కూర్చోబెట్టామని నేను చెప్పాను మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మళ్ళీ ఇంకేం చెప్పగలని మీకు గుర్తు ఉండాలి సో నామరూప పక్షంగా వేసేసాను దాన్ని సో పుణ్యపాపాలని స్వేన విశేష రూపేణ శూన్యే వాటి యొక్క నామరూపాత్మకమైనటువంటి స్పెసిఫిక్ ఫార్మ్ ఏదైతే కలదో అది శూన్యము అంటే హోళక్కి నిస్సారము వాటి యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో అదే సారవంతమైనది అది అసంగము పుణ్యము చేతనది పవిత్రం కొత్తగా కాబోదు పాపము చేతన అది అపవిత్రము కాబోదు అది అసంగము అటువంటి అసంగ ఆత్మస్వరూపు కాబట్టి లోకంలో పుణ్యముంది అంతా ఈశ్వరుని కృప ఈశ్వరుని లీల పాపమున్నదండి ఈశ్వరుని లేలే కంసాదులు ఈశ్వరుని లేలే తర్వాత సుధామా ఇత్యాదులు కూడా ఈశ్వరుని లేలే కాబట్టి ఈశ్వరుని లీలా అని తెలుసుకున్నవాడికి కంసాదులను చూస్తే కృంగిపోవాల్సింది లేదు ధర్మాన్ని చూస్తే ఎగిరిగి ఎంత వేయాల్సిందే రెండులోనూ కూడా కాముగానే ఉంటాడు అది సంగతి ఆత్మానం స్పృణత ఏవా స్పృణతే అంటే ప్రేణయతి బలయతి వా అదే అర్థం ఎవడు వీడు కహ ఎవడు అని అడుగుతున్నారు ఎవడు అంటే వాక్యం చిట్టజిగురికి వచ్చేసాం యేవం వేద అనుగో వాడు ఎవడైతే ఈ సత్యాన్ని ఈ విధంగా తెలుసుకున్నాడో వాడు భాష్యం య వేద యథోక్తమద్వైతమానందం బ్రహ్మ వేద అది అద్వైతం పుణ్యపాపములు మొదలైన సమస్త ద్వైతములకు అధిష్టానముగానున్నను ఆ ద్వైతముల యొక్క సంపర్కము లేనిది స్వరూపత అద్వయము నో నాన్ డ్యూయల్ అయినటువంటి బ్రహ్మ అది ఆనందస్వరూపము యథోక్తం సత్యం జ్ఞానం అనంతం అటువంటి బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నవాడు అన తత్మభావృష్టే పుణ్య పాపే నిర్వీర్య జన్మారంభకే నవత ఇప్పుడు అజ్ఞానం ఉన్నాడు అనుకోండి వాడికి పుణ్యం పాపం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి ఈ పుణ్యపాపాలు ఎక్కడికి పట్టుకుపోతాయో పుణ్యం తక్కువ ఉంటే స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళిపోతాం అని రాబోయే జన్మ గురించి భయపడుతూ ఉంటుంది రే ఆత్మజ్ఞాని ఎందుకు పుణ్యపాపాలు ఉండవు స్వకర్మ జ్ఞానాజ్ఞిన సర్వకర్మ భస్మసాత్కూరిత యజ్ఞ ఆయన ఎందు ఏ కర్మలో ఉండవు అసంగునిలో ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు నిద్రలో మీ స్వప్నంలో మీరు కర్మ చేస్తారు పుణ్య స్వప్నంలో యజ్ఞం చేస్తారు మొన్నడు పొద్దున్న లేచి నేను యజ్ఞం చేశాను అండి నేను నాకు పుణ్యం వచ్చేసింది ఇంకా నేను ఏ యజ్ఞమూ చేయక్కర్లేదు అనుకుంటారా అనుకో స్వప్నంలో మద్దతు మా ఏయో నేను పాపం చేశాను నాకేమైపోతుందో అని ప్రాశ్చిత్త కర్మలు మొదలు పెడతారా మొదలు ఎందుకంటే స్వప్నంలో చేసిన కర్మలు మిత్యండి వీటికి జీవితం స్వప్నము అసంగంగా ఉంటాడు ఆత్మజ్ఞానికి జీవితం స్వప్నం తప్ప మరొకటైన జగత్తు స్వప్నం అంటే సో వాడికి ఆ పుణ్యపాపము లభ్యంగం ఉండదు ఎందుకని ఆత్మభావైన దృష్టే పుణ్యపాపే పుణ్యపాపములను నామరూపాత్మకంగా చూడవు ఆత్మరూపంగా చూస్తాడు ఆత్మ ఎందు కల్పితములు కనుక వాటి యాథార్థ్యము ఆత్మయే అనే సత్యాన్ని వాడు దర్శిస్తాడు దాంతోటి ఈ పుణ్యపాపములు నిర్వీర్యాలు అయిపోతాడు నిస్సారములు అయిపోతాయి ఏమిటండి పుణ్యపాపములు నిర్వీర్యములైపోవడం అంటే అర్థమేమిటి వాటి యొక్క వీర్యమేమిటి వాటి శక్తి ఏమిటి జన్మ ఆరంభకే ఇంకో జన్మని కలిగించడమే కదా వాటికి ఉన్నటువంటి ప్రారం శక్తి ఆ రకంగా మరో జన్మనిచ్చి నీకు దుఃఖాన్ని కలిగించాలి అంతకంటే అవి ఏం చేస్తాయి ఆ విధంగా జన్మను ఆరంభించే సామర్థ్యము వాటికి ఉండదు ఇప్పుడు విత్తనాలు ఉన్నాయనుకోండి ఆ విత్తనాలను అలాగెడితే ఎప్పుడో అప్పుడు మొలకెత్తుతాయి వీడి ఆత్మజ్ఞానం చేస్తాడంటే ఆ విత్తనాలు వేయించి బొక్కేస్తాడు ఇంకేం చేస్తాయి అవి దట్ ఈజ్ హౌ ఆత్మజ్ఞాని సర్వకర్మాణి భస్మ సాత్కృతి ఉంటే అదే అన్ని విత్తనాలను వేయి కొంతమంది విత్తనాలను వేయించేసి దాంట్లో ఆవక కలుపు తిరిగిస్తే ఇంకా విత్తనాలు లేకపోయినా ఉండవు దట్ ఈస్ హౌస్ ఆత్మజ్ఞాని అన్నీ ఆత్మ అనేటువంటి దాంట్లో స్వాహ ఆత్మయాజీ అంటారు దీన్ని ఆత్మయాజీ పుణ్యాన్ని పాపాన్ని దీన్ని చంద దీంట్లో విషవాస్యానికి ముందు శుక్ల యజుర్వేదంలో ఈ ఆత్మయాజీ అని ఆత్మయజ్ఞం అంటారు దీన్ని పుణ్య పాపాలని రెండింటినీ కూడా హోమం చేసేస్తారు పుణ్యము నాకు అక్కర్లేదు పాపము నాకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను యూ డోంట్ సీక్ ప్రెషర్ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ పెయిన్ అండ్ యూ విల్ రైజ్ అబౌ బోత్ ప్రెషర్ అండ్ పెయిన్ అదే పుణ్యపాపాలు అండి ఈ కామన్ టెటీస్ ఈలో ఈ జన్మలో ఉండేవి ప్రెషర్ పెయిన్ రాబోయే జన్మకు వచ్చేవి పుణ్యపాపాలు అంతే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బోత్ వర్ణం తీసే కాబట్టి కొత్త జన్మని వాడికి ఇవ్వవు ఆ సంగతి వాడికి తెలుసు ఇంక ఇంకా తర్వాత ఫైనల్ వాక్యం ఇత్యుపనిషత్ దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు పోనీ అదే ఉత్యుపనిషత్తు మాకు తెలుస్తూనే ఉందని మీరంటే ఆయన హీ హ్యాస్ టు సే సమ్థింగ్ అబౌట్ ఇట్ ఇది ఎస్మాత్ ఏం తస్మాత్ అదే అర్థం ఇతి అంటే యస్మాదేవంతం తస్మాత్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్ దేర్ ఫోర్ అర్థం తస్మాత్ ఏ కారణం చేతనైతే జ్ఞానికి పుణ్యపాపములు రెండు మిథ్యానే తెలుసుకు తెలుస్తూ ఉంటాయో అందువలన యథోక్త అం వల్యాం బ్రహ్మవిద్యోపనిషత్ ఇుపనిషత్ అనమాట ఇది ఈ విధంగా ఇక్కడ చెప్పబడు చేత ఈ జ్ఞానము ఏ జ్ఞానమైతే వీడిని పుణ్యపాపముల పరిధి నుంచి పైకి తీసుకెళ్ళిపోతుందో ఆ ఈ జ్ఞానము ఏమి జ్ఞానమండి యథోక్త ఇంతవరకు చెప్పబడినది ఎక్కడ అశాం వల్యాన్ యథోక్త సస్యాం వల్యాన్ యథోక్త బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవల్లి అయిన ఈ ప్రశ్నలో ఈ చాప్టర్లో చెప్పబడినటువంటి ఏ బ్రహ్మవిద్య బ్రహ్మజ్ఞానము కలదు అది ఉపనిషత్ దానికి ఉపనిషత్తు అని పేరు అంటే గొప్ప రహస్యము అని అదే అంటున్నారు సర్వాభ్యో విద్యాభ్య పరమరహస్యం దర్శితమిత్యర్థ అది ఇత్యుపనిషత్ అంటే ఇతి ఏవం ఏవం ఈ విధంగా ఉపనిషత్ అంటే పరమరహస్యము పరమరహస్యమని ఎందుకన్నారంటే అన్ని విద్యల కంటే చాలా గొప్ప రహస్యము రహస్యము అంటే అర్థం ఏంటంటే సీక్రెట్ అని కాదు రహస్యము అంటే యోగ్యమైన సాధకునికి మాత్రమే చెప్పదగినది కానీ రహస్యం అంటారు ఈ మంత్రం రహస్యం అండి అంటే అర్థమేంటి మార్కెట్ ప్లేస్లో చెప్పడం వల్ల సభాముఖంగా చెప్పడం కుదరదు మీలో యోగ్యత ఉన్నట్లయితే మీకు ఏకాంతంగా మాత్రమే చెప్పడం గురుతుంది అని దానికి రహస్య శబ్దానికి అర్థం ఇది పరమరహస్యం ఇది రహస్యాలు మూడు రకాలు రహస్య రహస్యతరా రహస్యతమా అని ఇది రహస్యతమ ధర్మశాస్త్రంలో చెప్పేవి రహస్యం ఎందుకంటే ధర్మశాస్త్రులకు మాత్రమే తెలుసుంటాయి మనస్ఫూర్తి ఇత్యాది గ్రంథాలు చదివిన వాళ్ళకే తెలుస్తాయి మిగతా తెలియవు ఉపాసనలు అంతకంటే రహస్యం అది వాడు కేవలం చదివితే చాలుదు తన జీవితంలో ఆ మంత్రాన్ని ఉపాసన చేసి సిద్ధిని పొందిన వాడికే దాని గొప్ప తెలుస్తుంది ఆత్మజ్ఞానము రహస్యత్వము ఈ రెండింటికంటే కూడా గొప్పది అంచేతనే దీన్ని పరమరహస్యం ఉపనిషత్ శబ్దానికి అర్థం అది అన్ని విద్యల కంటే కూడా చాలా గొప్పది ఇది ఉపనిషత్ అంటే పరమరహస్యము వాక్యం పూర్తవ్వాలంటే వెర్బు ఉండాలి కదా దర్శితం అని మీరు అధ్యాహారం చేసుకోవాలి అది మీ ముందు పెట్టబడినది దర్శితం ఇత్యుపనిషత్ అంటే ఇత్యుపనిషత్ దర్శిత రహస్యం అన్నారు కనుక దర్శితం అన్నారు ఉపనిషత్తు అంటే దరిశిత ఈ విధంగా ఈ పరమరహస్యమైనటువంటి ఆత్మజ్ఞానము మీ ముందు ఉంచబడినది ఇంకా ఉపనిషత్తు చెబ్దానికి మరో అర్థం పరం శ్రేయముపనిషణ్ణమితి వా అది నిషణం కాదు నిషణం ఉపనిషత్ ఓకే నిషణ్ణమితి వా ఓకే సో అథవా లేకపోతే ఉపనిషత్తుకి మీరు పరమరహస్యం అని కాకుండా ఇంకో అర్థం చెప్పండి ఎలాగంటే ఉపనిషత్ దీనియందు కూర్చుని ఉన్నది నిషత్ అంటే కూర్చోవడం అండి ఉప అంటే దగ్గరగా దీనికి బాగా దగ్గరగా నిషత్ నిషంగం కూర్చుని ఉన్నది దీంట్లో నిండి ఉన్నది ఏమిటి పరం శ్రేయ పరమ పురుషార్థము మోక్షము సర్వోత్కృష్టమైన శ్రేయస్సు మోక్షం కదా అది సో దీ పరమపురుషార్థము సంసారబంధ విముక్తి అనేటువంటి మోక్షము దీనిలో నిహితమై నిండి ఉన్నది దీంట్లో కూర్చుంది మోక్షం మోక్షజ్ఞానం దీంట్లో కూర్చుంది మీకు ఆ మోక్షజ్ఞానం కావాలంటే దీంట్లో మీరు ప్రవేశిస్తే మీకు దొరుకుతుంది ఉపనిషత్ అంటే ఉపనిషణ్ణం అని కూడా మీరు అర్థం చెప్పచ్చు నిత్యుపనిషత్ దర్శితం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే Om shanti shanti om shanti hari om shri guru